కాబట్టి కామకార కామే కరణమైపోతే అసలు సాధనాలన్నీ తుప్పుపట్టేస్తాయి ఆ కామన ఆ కోరికలే రాజ్యాన్ని ఏలుతూ ఉంటాయి అంటే అర్థమేమిటి కామమే కరణము అంటే అర్థం ఏంటంటే కామ ప్రేరితయా ఇత్యథ ఆ కామన చేత ప్రేరితుడై కర్మను చేస్తూ అది అలవాటైపోతుంది అది అలవాటైపోతే మీరు మీరేమనుకుంటారంటే వీడు ఆఫీసులో ఒక కామల చేత ప్రేరితనే చేస్తాడు ఇంటి దగ్గర ప్రేమ చే ప్రేరితనే చేస్తాడని అందరూ అనుకుంటారు అలాగా అది భ్రమది ఇంటి దగ్గర కూడా అదే యాటిట్యూడ్ ఉంటుంది ఇప్పుడు తెలుగులో సామెత ఒకటి అది ఎంతవరకు మీరు దాన్ని సపోర్ట్ చేస్తారో చూడండి ఆవు ఓ చోట గట్టు మీద మేసి ఇంకో చోట పొలంలో మీదనే అలా ఏదో ఉంది గట్టు మీద మేసి ఆవు ఆవులు ఉంటాయి వాడికి మంచి వివేకం ఉంటుంది అది ఆ గట్టు మీదే మేస్తుంది ఇటువైపు వరి పొలం ఉంటుంది అటువైపు వరి పొలం ఉంటుంది దాంట్లో దిగదు అటువంటి ఆవు సాధు ఆవు వాళ్ళకి తెలుస్తుంది రైతులు ఆ రైతు ఆ గట్టు మీద ఉస్తాడు అదేమీ డిస్టర్బ్ చేయదు కానీ ఒక ఆవుంది అది పొలంలో దిగేసి తినేస్తుంది అటువంటి ఆవు గట్టు మీద మాత్రమే ఉంటుందని ఎలా అనుకుంటారు సో వీడు ఆఫీసులో కామకారంతో వర్క్ చేసి ఇంటికి ప్రేమకారంతో వర్క్ చేస్తాడంటే అది మన భ్రమ అలా చేయడు ఇంటి దగ్గర కూడా కామకారమే ఉంటుంది అంటే అర్థమేంటి వీడికి స్వార్థ బుద్ధి ఇంటి దగ్గర కూడా ఉంటుంది ఆఫీసులో స్వార్థం ఉందంటే ఇంటి దగ్గర కూడా ఉంటుంది ఆఫీసులో వైలెన్స్ మెంటల్ వైలెన్స్ ఉందనుకోండి ఇంటి దగ్గర కూడా అయితే ఇంట్లో వాళ్ళు సహిష్టవో ఫర్ మేనియస్ రీజన్స్ కంట్రోల్లో ఉంటాయి తర్వాత ఒక ధర్మము సోషల్ సర్కిమ్స్టాన్సెస్ ఇవన్నీ కలిపి ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది బ్రేక్ అయిపోతుంది దాంతో మనం ఏమనుకుంటాం అంటే అంతా ప్రేమ అనుకుంటాం ప్రేమ ఏం కాదు రియల్ టెస్ట్ వచ్చినప్పుడు బ్రేక్ అవుతుంది సో అట్ ఐ మీన్ చూసే మీరు ఆఫీసులో కూడా చక్కగా ప్రేమగా వర్క్ మీద ప్రేమతో మీరు వర్క్ చేస్తే ఫలాశక్తిని పక్కన పెట్టి ఆ మనిషి ఇంటికి వస్తే ఒక ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళందరికీ మహానందంగా కలుగుతుంది ఎందుకంటే ఆ ప్రేమ స్వభావం ఎక్కడికి పోదు అది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఏమి ఉండదు డేట్ ఫోర్ మేము ఆఫీస్లో కామకారైనా ఉంటాము ఇంటి దగ్గర ఉదాత్తమైన భావాలతో ఉంటాము అనేది అలా ఏమి ఉండదు అటువంటి స్పిట్ ఏమీ కుటుంబదు ముందు అసలు ఆఫీస్లో వీడు ప్రేమగాను నాన్ వైలెంట్ గాను ఉండగలిగితే ఇంటి దగ్గర ఆటోమేటిక్గా ఉండగలుగుతుంది కాబట్టి ఎవరివే లైఫ్ అలాగే సమానంగా ఉంటుంది కనుక ఈ అజ్ఞాని అయుక్తుడు కామప్రేరితుడయ్యే పని చేస్తూ ఉంటాడు ఏమంటే కట్నం నుంచి పెళ్ళి అయ్యేటంటే వాడు కామప్రేరితుడై చేస్తున్నాడంటారా ఇంకే దానికి ఏం చెప్పమంటారు అంతకంటే లోకంలో కామప్రేరిత ఉంటాడు తర్వాత పెళ్ళి అయిపోయిన సంవత్సరానికి మామగారిని ఈసారి పండగకి పొలాలు బంగారం పెట్టాలని డిమాండ్ చేశాడు అనుకోండి తాము ప్రేమితుడే ఎక్కడుంది ప్రేమ ఊరికే ప్రేమ ఉందని మనం భ్రమపడమే కలిసి తప్ప ఇది ప్రేమ కాబట్టి ఆ లక్షణం మనకి అనేక రూపాల్లో కనపడుతుంది అయుక్త వారి శంకరులు ఎలా వ్యాఖ్యానం చూడండి మమ ఫలాయ ఇదం కరో కర్మ ఇతలే సే వాడు ఫలేసక్త విభజ్యత ఫలమునందు ఆసక్తి కలవాడై బంధింపబడతాడు అని వివరిస్తున్నారు ఫలమునందు ఆసక్తి అంటే ఏమిటి మమ్మ ఫలాయ ఇదం కర్మ కరోని ఈ కర్మని చేస్తున్నాను ఎందుకోసం చేస్తున్నాను నా ఫలం కోసం చేస్తున్నాను దీని మీద నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఏమన్నా మరి నా ఫలం కోసం చేయకపోతే ఇంకెందుకు చేస్తారు కర్మని అనే ప్రశ్న మీరు అడగకూడదు ఇలాంటి ప్రశ్నలు అడిగారంటే మీరు మరీ సంసారంలో బాగా నిగిపోయారని అర్థం ఎందుకంటే కర్మని నా ఫలం కోసమే చేయాలనే రూల్ ఏమున్నది మీరు చేసి కర్మలన్నీ ఫలం కోసమే చేస్తున్నారా లేదు మీరు కూడా ఫలాసక్తి లేకుండా కర్మలను చేస్తూ ఉంటారు మీరు ఒక ప్రేమగా ఒక పిల్లవాడిని చూస్తే మీకు ప్రేమ కలిగింది వాడికి ఏదో బిస్కట్ లేకపోతే పంపించారు మన క్షణం మరిచిపోయారు ఏం ఫలాన్ని నాశించి చేశారు ఆ పని అలాగా అన్ని పనులు ఫలాసక్తితో చేయం ఎక్కడైతే సంసారం నీతి మీద తాండవం చేస్తుందో అది హృదయాన్ని కలుషితం చేసి పెడుతుందో అక్కడే ఫలాసక్తి కర్మల్ని చేయడం అనేది ఉంటుంది ఫలాసక్తి లేకుండగా ఇప్పుడు తల్లిదండ్రులు సేవ చేస్తారు అనేక రకాల సేవలు చేస్తూ ఉంటారు సేవ చేసేప్పుడు కూడా ఇప్పుడు కనుక సేవ చేస్తే మళ్ళీ జన్మలో మనకి బాగా వస్తుంది ఏం చేశారనుకోండి అది ఫలాసక్తే అది ఫలాశక్తే వీడికి మనం హెల్ప్ చేస్తే వీడు మళ్ళీ తిరిగి మనకు హెల్ప్ చేస్తాడు అంటే అది ఫలాసక్తే తర్వాత అది ఫలాశక్తి వేదాంతం శాస్త్రం ధర్మం అలాంటి పెట్టండి వాడితో కనుక మీరు అల్లారంటే వాడి మనస్సు చి వాడి మనస్సు చిన్నపుచ్చుకుంటారు నేను నీకు హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైనా భవిష్యత్తులో మళ్ళీ నువ్వు నాకు హెల్ప్ చేస్తావు ఈ హెల్ప్ చేస్తున్నాను సుమా అని చెప్పారనుకోండి వాడు ఎంత బాధపడతాడు ఆ హెల్ప్ చేసిన ఆ శోభంతా కూడా పోతుంది లేకపోతే వాడికి హెల్ప్ చేసి ఈ హెల్ప్ నీకు నేను ఎందుకు చేశానంటే అప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసేవు కామెంట్ చేశానని చెప్పారనుకోండి వాడు ఏమనుకుంటాడు ఏదో ఇంత స్వార్థపరుడు వీడు అనుకుంటాడు అలాగా అలా ఉండకూడదు హెల్ప్ ఎందుకు చేసామంటే ఒక ప్రేమతో చేశానంట ప్రేమ ఇప్పుడు ప్రేమ కామ రెండు ఉన్నాయి ఇంగ్లీష్లో లవ్ డిజైర్ అని అంటారు వాటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి Desire demands. Love doesn't demand. Love gives. There is no demand in desire. Love gives. Ākare ki dānan jese pođu pođa, adi chodhāni ki giving ge hai na, dāntu lo demand in praveshapiti giving iste, giving ge ondi? It is giving with a demand. You should not give with a demand. You should give with an attitude of giving. You should do with an attitude of giving. that is love. Taravata, desire is excludes. Desire entail onto me, idunne, idhi nāku kāvali, idhi metra jagat nāka kharla, idhi, that is exclusion. Nāku kāvali, idhiṁ kohar padu-pudheko padu, ko padu. nāku kāvali, exclusion. Desire excludes, whereas love includes. I love you unto, it is inclusion. తర్వాత డిజైర్ ఈజ్ కన్స్ట్రక్షన్ లవ్ ఈజ్ ఎక్స్పాన్షన్ కాబట్టి డిజైర్స్ వల్ల మనిషి కుంచుకుపోతాడు సంకోచించుకుపోతాడు ఎవడైతే సంకోచంలో పడిపోతాడో వాడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు జీవితంలో ఎవడు హృదయాన్ని వ్యాప్తి చేస్తాడో ఎక్స్పాండ్ చేస్తాడో వారు చాలా జీవితంలో పైకి నిజానికి ఒక మెడిటేషన్ ఉంది అభ్యాసం చేయాలి ఎక్స్పాండ్ చేయాలని మాటలు చెప్తే సరిపడదు మీకు అభ్యాసం చేయాలి అభ్యాసంలో ఏం చేస్తారంటే మైండ్ ని డైవర్ట్ చేస్తారు ఎక్స్పాండ్ చేస్తారు అలాగా స్పేస్ మీద మెడిటేట్ చేస్తారు వెన్ యూ మెడిటేట్ ఆన్ స్పేస్ మీకు ఆ మైండ్ ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఒక స్టేజ్ వచ్చేప్పటికీ ఆ మెడిటేషన్ బాగా అభ్యాసం చేసినట్లయితే ఒక ఇరవై ఒక్క రోజులో అభ్యాసం చేసినట్లయితే మీకు చిన్న చిన్న పది వస్తువుల మీద ప్రేమ తగ్గిపోతుంది ఇప్పుడు చేతిలో సంచి పట్టుకున్నారనుకోండి సంచి అంటే గుడ్డ సంచి ఇదే ఈ ప్లాస్టిక్ సంచిలు ఉంటాయి కదండి అంటే ఏంటి మాకు తెలిసి ఎరువులు యూరియా ఎరువులు తీసుకున్నప్పుడు ఆ సంచి ఒకటి వస్తుంది దాన్ని జాగ్రత్తగా కోసి మళ్ళీ కుట్టిస్తే అలాంటి సంచి వస్తుంది ఆ సంచి కొట్టుకుంటాడు ఆ సంచి ఇవ్వాయి అంటే అలా కాదు కనుక రాదేవారు ఇవ్వాలి ఏదో దొరుకుతున్నారు టాక్ ఇవ్వండి ఎవ్రీ బ్యాగ్ అది కూడా ఇవ్వడు ఇస్తే నా మళ్ళీ రాదని మళ్ళీ రాకపోతే నష్టం మనకి మళ్ళీ ఏదైనా ఒకచ్చుకున్నుకోవడానికి లేదు అలాగే అనమాట సో చాలా కరిస్ట్రిక్టెడ్గా ఉంటాడు మనిషి అలా ఉండకూడదు ఎక్స్పాండ్ బామ్ ఎక్స్పాండింగ్ అండ్ ఎక్స్పాండింగ్ అండ్ ఎక్స్పాండ్ అంత విశాలమైన హృదయం వచ్చేస్తుంది స్పేస్ మీద మీరు మెడిటేట్ చేస్తే సో అలా ఉన్నాయి కాబట్టి డిజైర్ ఈస్ కన్స్ట్రిక్టింగ్ లవ్ ఈజ్ ఎక్స్పాన్సివ్ కాబట్టి రెండింటికి చాలా తేడా ఉంటాయి ఆ తేడాను గమనిస్తూ ఈ విధంగా కర్మలు చేయకూడదు చేసినట్లయితే ఫలేసక్త నిబద్ధ్యతే వాడు బంధింపబడుతున్నారు ఇప్పుడు ఇక్కడ శంకర్లు దాని నుంచి కంక్లూషన్ చేస్తున్నారు ఆ కంక్లూజన్ ఎప్పుడైనా చూడండి ఫలాశక్తితో కర్మ చేస్తే బంధింపబడతాడు ఫలాసక్తి లేకుండా చేస్తే మోక్షాన్ని పొందుతాడు అంటే అర్థం ఏమిటండి దాని అర్థం ఏంటండి విధి ఉంది ఏమిటా విధి నీవు ఫలాశక్తి లేకుండా చెయ్యి అని విధి అందుకోసం చెప్పాను అలా అతస్వం యుక్తో భవా ఇం కాబట్టి నీవు యుక్తుడవు కమ్ము యుక్తుడు యుక్తుడు అన్నా యోగి అన్నా ఒకటే కాబట్టి నువ్వు యుక్తుడవు సమాధి సమాహితుడవు యోగివి జ్ఞానివి అన్ని సమానాత్మకాలు ఓ రకంగా కమ్ము మైండ్ డిఫరెన్సెస్ ఉంటాయి ఎలా అవడం హిమాలయాలకు వెళ్ళిపోయి గుహలో కూర్చోవాలా అక్కర్లేదు నువ్వు ఉన్న చోట ఉండు ఉండి మరి ఏం చేయాలి ఈ చేస్తున్న పనులు మానేసి ఏదైనా కొత్త పనులు చేయాలా జీతకి మిగతా ధర్మశాస్త్ర గ్రంథానికి తేడా మీరు ధర్మశాస్త్ర గ్రంథం చూస్తే ఆ సందర్భం ఉంటుంది తప్పేం కాదు అక్కడ ఏం చెప్తారంటే ఇప్పుడు చేస్తున్న ఈ పని మానేసి మరో పని చేయమని చెప్తాను గీతలో అలా చెప్పారు నువ్వు చేస్తున్న పని చేయి పొద్దున్నే సిక్స్కి ఏ చేస్తావు డ్యూటీకి వెళ్ళిపోతానండి ఏ ఏ షిఫ్ట్కి డ్యూటీకి వెళ్ళిపోతాను ఓకే అదే ఆ డ్యూటీకి సెలవు పెట్టేసి అప్పుడు కూర్చుని పారాయణ చేయి జపని చేయని చెప్తే అదొక పద్ధతి గీతలో అలా చెప్పారు అంటే ఒక కర్మని విడిపెట్టి విడిచిపెట్టించి మరో కర్మని పట్టించటం అది గీతలో అలా చెప్పండి సాధారణంగా మీరు అధ్యాత్మము అంటే అలా చెప్తారు ఒక నెల రోజులు సేవ పెట్టేసి ఆ పనులన్నీ మానేసి ఇక్కడ కూర్చుని సేవ చేయమని చెప్తారు సేవ చేయటం ఏంటి భగవంతుడికి సేవ చేయటం చక్కగా చక్కెర అవన్నీ వండేసి ఆ పులిహార అవన్నీ తయారు చేసేసి నైవేద్యం పెట్టడం అది భగవంతుడికి సేవ ఎందుకు అవుతుంది ఎవరికి ఎవరి చక్రమొంగలు పొద్దున్నే ఫైవ్ కల్లా చక్రమొంగల్ నైవేద్యం పెట్టేశారు అనుకోండి బ్రేక్ఫాస్ట్ దాకా ఎక్కడ ఆగుతామండి అయ్యో బ్రేక్ఫాస్ట్ ఇంకా చాలా టైం ఉంది చక్రమొంగల్ ఫోర్ థర్టీకి నైవేద్యం అయిపోతుంది పులగం పులగం నైవేద్యం అయిపోతుంది ఫోర్ థర్టీకి వేడి వేడి పులగం వంకాయ ఫస్ అడి నెయ్యిగా ఉంటే ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఇప్పుడు మాఘమాసంలో చలికాలం లెంగ్ నైట్స్ ధనుర్మాసం లెంగ్ నైట్స్ ఏమంటాయి ఫోర్ థర్టీ ఒక్కటే కండిషను దేవుడు ప్రసాదం కదా పళ్ళుతో స్నానం చేసి తినాలి స్నానం చేసి తినాలని పెద్దవాళ్లకి భక్తులకి కొంతమందికి ఎక్సెప్షన్స్ ఉంటాయి పళ్ళు తో ఉంటే సరపడుతుంది కేటగిరీ కూడా ఉంటారు ఇప్పుడు దేవుడికి దేవుడికి ఆ సేవా అది దేవుడికి సేవ ఏమిటండి దేవుడికి వరం సేవ చేసేవంటే ఇప్పుడు ఎవళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నట్టు ఎవరికి కింద ఉన్నట్టు దేవుడి కింద ఉన్నట్టు వరం దేవుడికి సేవ ఏమీ లేదు ఆ తనకి తానే సేవ ఇంకే అలా అంటారు అలా అంటారు అలా అలా అంటే భక్తి ప్రారంభ దశలో అలా అంటారు అంతేకాని దేవుడికి సేవ ఏమిటండి కాబట్టి కర్మని ఒక కర్మని మానేసి మరో కర్మని పట్టించి శాస్త్రం కాదు ఆ శాస్త్రం వేరే ఉంటుంది ఇక్కడ ఏమిటి పొద్దున్నే సిక్స్కి లేచేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను వెళ్ళిపో నీకు మోక్షం వచ్చేస్తుంది ఎలాగా డ్యూటీ ఎవరి కోసం చేస్తున్నావు చేస్తున్న కర్మే కొత్త కర్మేంకా ఎవరి కోసం చేయడేటండి జీతం కోసం చేస్తున్నాను తప్పు దేశం కోసం చేయి సమాజం కోసం చేయి కుటుంబంలో వాళ్ళ కోసం చేయి కుటుంబాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కుటుంబాన్ని ఎక్స్క్లూడ్ చేయమని చెప్పరు ఇంక్లూడ్ చేసుకోవాలి కుటుంబం సమాజం దేశం కోసం చేస్తున్నాను ఇంకా ఇంకొక మాట పరమేశ్వరుడే సమాజ రూపంగా ఉన్నాడు పరమేశ్వరుని కొరకు చేస్తున్నాడు అని మీకు మోక్షం వచ్చేసి చూడండి కాబట్టి పూజ అవి కూడా చేసుకోవచ్చు అది చేసుకోవాలి అది మానేమని నేను అనుకోలేదు అది మాత్రమే మోక్షాన్ని ఇస్తుందని మీరు అనుకోండి అది కూడా మీరు నిష్కామంగా చేయాల్సి ఉంటుంది అక్కడ కూడా ఈ రూల్ వర్తిస్తుంది అది అక్కడ ఎక్సెప్షన్ దేవుడికి సేవ చేస్తున్నానని అలాంటి అక్కడ కూడా దేవుడికి నువ్వు సేవ చేస్తున్నావు మంచిది ఎర్లీ మార్నింగ్ నిద్రమార్తూ చేస్తున్నావు ఈ సేవ ఎందుకు చేస్తున్నావు అయ్యా అంటే దేవుడికి సేవ బాగా చేసినట్లయితే పుత్ర పౌత్రాదు ఇస్తాడు సరిపడింది కదా అది మరి అది బంధిస్తుంది పుత్ర పౌత్రాదులు బంధిస్తారు పూజ పుత్ర పౌత్రాద్య అభివృద్ధి అర్థం అని మీరు ఇబ్బద్ధపడుతూ సంకల్పాలు చేస్తే ఏమైంది వాళ్ళందరూ బంధిస్తారు వచ్చింది అందులో వాళ్ళు వచ్చాక తెలుస్తుంది కాబట్టి కళే సత్వ నిబద్ధ్యతే శాస్త్రంలో మోహమాటమేం లేదు మోహమాట పడ్డే ఉపయోగం ఏంటి చాలా చాలా సమస్యలు ఉన్న సత్యాన్ని యథార్థంగా చెప్పాల్సిన అవసరం కాబట్టి పౌత్రరాజులు బంధిస్తారు ఆసక్తి ఉంటే బంధిస్తారు ఆసక్తి లేకపోతే పర్వాలేదు కానీ వీడు ఆరంభమైన ఆసక్తి అయితే మరి ఎప్పటికీ తెలియనిది ఫలేసక్తో నిబం మహాత్మా గాంధీ గారు నివాడు అనాసక్తయోగము ఆయన భగవద్గీత ఉండేది భగవద్గీత అనాసక్తయోగ అని రాష్ట్రం పెట్టుకున్నారు దాని కింద ఏమంటుందో ఒక్కటే శ్లోకం తస్మాత్ కార్యం కర్మ సమాచర असक्तो ह्याच कर्म परमा पूरष अने श्लोक असक्त आसक्ति लेकुगा कर्म च आसक्ति चेस्ते फलेसो निबध्यते बंदकर्मा मनसा सन्नसते सुखम वशी नवद्वार देहे నైవన్న ఈ శ్లోకాన్ని కరెక్ట్గా అన్వయం చేసే పద్ధతి ఒకటి ఉంది రాంగ్గా అన్వయం చేసే పద్ధతి ఒకటి ఉంది ఎందుకంటే పదంలో ఐదారు పదాలు ఉన్నాయి కదా ఎన్ని పదాలున్నాయి పదచ్చేదం చెప్పండి సర్వకర్మాణి మనస సన్యస్య ఆస్తి సుఖం వశీ నవద్వారే కున్ నా కారయన్ ఎన్ని పదాలు ఉన్నాయి దీంట్లో కొన్ని ఫ్రేజెస్ సెకండరీ ఫ్రేజెస్ పక్కన పెట్టి మెయిన్ సెంటెన్స్ ను పైకి పెడతాం ఓకే సో సన్యస్ అన్నాను సన్యస్య ఆస్ సన్యసించి ఉండును అంతే కదా సన్యసించి ఉండును సన్య సన్యాసము అంటే విడిచిపెట్టేయడం సన్యాస శబ్దానికి విడిచిపెట్టడం ఉంచడం ఉంచడం అంటే అక్కడ ఉంచు అంటే అర్థం ఏంటి ఇప్పుడు మీరు వ్రతం ఏదైనా చేసినప్పుడు ఆ తుభ్యమహం సంప్రదదే నమమా అయ్యా ఇక మీకు ఇస్తున్నాను మీరు తీసుకోండి అని ఆ మంత్రానికి అర్థం అప్పు రోహితులు ఇక్కడ పెట్టండి అంటాడు అదే అక్కడ పెట్టేస్తారు దాన్ని సన్యాసము ఓకే కాబట్టి సన్యస్య రెండు ప్రశ్నలు వస్తాయి అందాము సన్యస్య సన్యసించి వేటిని ఏమిటి సహించింది సర్వ కర్మాణి అన్ని కర్మలను ఓకే ఎక్కడా ప్రశ్న వస్తుంది ఎక్కడా అని ప్రశ్న వస్తుంది అవునండి నవద్వారే పురే దేహే అని అక్కడ నవద్వారే పురే రేపు దేహే అని లేదు ఇంకా దేహి నవద్వారే పురే తొమ్మిది ద్వారములున్న పురమునందు అది దేహం ఓకే సో ఇక్కడ ఇప్పుడు సన్యసించి ఎక్కడా తొమ్మిది ద్వారములుండే పురమునందు ఆస్తే ఉండును ఆస్తే ఉండును అన్నప్పుడు ఎలా ఎలా ఉండును అని కృష్ణ కథం ఆస్తే ఆస్తే సుఖంగా ఉండును ఇది కరెక్ట్ అన్వయం ఓకే కరెక్ట్ అన్వయం ఏమిటి చెప్పండి నవద్వారే పురే సర్వకర్మాన్ని సన్యస్య ఇది కరెక్ట్ అన్నారు తెలుగులో నవద్వారపురమునందు సర్వకర్మలను సన్యసించి సుఖముగా నుండును ఇది కరెక్ట్ రాంగ్ ఎలా తెలుసిన సర్వకర్మాన్ని సన్యస్య నవద్వారేపురే ఆస్టే అది రాంగ్ సర్వకర్మల్ని విడిచిపెట్టేసి నవద్వారపురంలో ఉంటాడు నవద్వారపురంలో ఉంటాడనకూడదు సుఖమాస్తే అన్నారు నవద్వారపురంలో సన్యసించి అన్నారు అర్థమైందండి చూడండి అలాంటి భ్రాంతికి అవకాశం ఉంది ఎందుకంటే వీడు నేను ఉన్నాను ఎక్కడ ఉన్నాను ఇంట్లో ఉన్నాను అని అంటాడు అవునండి తప్పది ఇప్పుడు చూడండి నేను ఉన్నాను అన్నప్పుడు ఆ నేను సపోజ్ నేను మనస్సు అనుకోండి సపోజ్ నేను చిన్మయసత్తు దాకా వెళ్ళద్దు మీరు మనస్సు దాకా వెళ్ళండి చిన్మయసత్తుకి తర్వాత వెళ్దాం ఎందుకంటే చిన్మయసత్తుకి బాగా దగ్గరగా ఉంది మనస్సు నేను మనస్సు అనుకోండి ఇప్పుడు చెప్పండి నేను ఉన్నాను అన్నప్పుడు నేను మనస్సై ఉంటే మనస్సైన నేనులో ఇల్లుందా ఇల్లులో మనస్సుందా మనస్సైన నేనులో ఇల్లుంది నేనులో ఉంటుంది మీకు సూత్రం చెప్తే చూడండి పాస్కల్ అని సైంటిస్ట్ ఒక ఆయన ఆయన చెప్పాడు నేను దేహం అనుకోండి అప్పుడు ఈ దేహం ఎక్కడుంది విశాలమైన ఆకాశంలో ఒక చిన్న రేణు అంత ఉంది ఈ దేహం సపోజ్ నేను మనస్సు సరిపో ఇప్పుడు అంత విశాలమైన ఆకాశము మనస్సులో ఉంది సరిపడిందా ఎంత తేడా వచ్చేసింది ఉంది సార్ సో యాజ్ ఎ ఆయన ఏమంటాడంటే ఆయన ఇంత మాత్రం అన్నారు యాజ్ ఎ బాడీ ఐ గల్ఫ్ బై హ్యూజ్ స్పేస్ బట్ యాజ్ ఎ మైండ్ ఐ స్టడీ దట్ స్పేస్ ఆల్ ది గెలాక్సీస్ అండ్ అదర్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ దట్ స్పేస్ ఐ స్టడీ దెమ్ ఎంత తేడా వచ్చేసింది ఉంది ఇప్పుడు కూలివాడికి ప్రొఫెసర్ తేడా ఏంటి కూలివాడు దేహంలో ఉంటాడు అంటే దేహాభిమానియే ఉంటాడు ప్రొఫెసర్ బుద్ధి అభిమానియే ఉంటాడు అంటే అత ప్రొఫెసర్కి మొత్తం జగత్వంతని అధ్యయనం చేస్తాడు కూలివాడు ఆ దేహంతో పనిచేసి పొట్టగడిపోతాడు ఎంత తేడా వచ్చేస్తుందో చూసారా సపోజ్ ఇంకొక స్టెప్ పాస్కల్ దగ్గర ఆగిపోకూడదు ఇంకొక స్టెప్ వేదాంతం అదేమిటంటే నేను మనస్సు కూడా కాదు మనస్సుకు అతీతమైన ఆత్మ నేను అంటే ఏమైపోతుందో తెలుసునండి సర్వ జగత్తు మనస్సులో ఉంది ఆ సర్వ జగత్తుకి కారణం బ్రహ్మ అయిపోతాను సర్వ జగత్తు నాలో ఉండడం కాదు సర్వ జగత్తు కారణం బ్రహ్మ అయిపోతుంటాను అంత అంటే ఎంతంత స్టెప్స్ అంటే ఏంటి నేను దేహము అనుకున్న దానికంటే నేను విజ్ఞానము విజ్ఞా అంటే విజ్ఞానం నేను విజ్ఞానము అనుకుంటే అది క్వాంటమ్ లీప్ పెద్ద డెవలప్మెంట్ మనిషి యొక్క వికాసం నేను విజ్ఞానము అని కా విజ్ఞానం అంటే బుద్ధి నేను బుద్ధి అని కాకుండా నేను బుద్ధిని చూసే సాక్షి చైతన్యమును అని నెక్స్ట్ స్టెప్ ఏవైతే అవుతుందో తెలిసినా అహం బ్రహ్మాస్త్రమైపోతుంది చాలా పెద్ద మార్పు కాబట్టి ఇప్పుడు చెప్పండి నేను చిన్మయ సత్ నేను నేను చిన్మయ సత్ అయితే నవద్వారపురంలో నేనున్నా నవద్వారపురం నాలో ఉందా నవద్వారపురం నాలో ఉంది ఓ మహాత్ముడు ఇవాడు ఈ వాక్యం జాగ్రత్తగా వినండి ఆయన ఏమని చెప్పేవారంటే ఎంతవరకైతే దేహంలో మనస్సు మనస్సులో నేను ఆత్మను అనుకుంటాడో వాడు అంతవరకు బుద్ధుడై ఉంటాడు ఏనాడైతే దేహములో మనస్సు లేదు దేహము మనస్సులో ఉంది మనస్సులో ఆత్మ లేదు మనస్సు ఆత్మ ఏమి ఉన్నది మనస్సులో ఆత్మ ఉండడం అంటే ఏమిటో తెలుసు తరంగంలో సముద్రం ఉందని చెప్పినట్టు సముద్ర ఏది చెప్తే యోగ్యంగా ఉంటుంది తరంగంలో సముద్రం ఉందని చెప్పకూడదు ఒక పర్టికులర్ వివక్షలో చెప్పడం వేరే సంగతి తరంగంలో సముద్రం ఉండదు సముద్రంలో తరంగం ఉండదు మనస్సులో దేహం ఉంది దేహము అనేది ఇట్స్ అన్ ఐడియా దట్ ఈస్ దేర్ ఇన్ ది మైండ్ ఇంక ఇప్పుడు దానికంటే వివరంగా చెప్పండి నేను చాలా టైం పట్టేస్తుంది కాబట్టి నవద్వారపురంలో ఉండడు నవద్వారపురంలో కర్మల్ని సన్యాసం చేస్తాడు ఏమన్నా నవద్వారపురంలో ఎందుకు సన్యాసం చేశారు కర్మల్ని కర్మలు నవద్వారపురానికి చెందినవి కాబట్టి వాటిని అక్కడ సన్యాసం చేసేస్తారు ఇప్పుడు ఈ మెకానిక్లు వాళ్ళు పనిముట్లు వాడతారు రెంచ్లు స్క్రూ డ్రైవర్లు వాడతారు అవన్నీ ఒక బోర్డు పెట్టి ఉంటుంది ఇలాగా ఆ బోర్డు మీద ఉంటాయి అవన్నీ ఆ బోర్ధ్య ఫిక్స్ చేసి ఉంటాయి వాడు వాడదాల్సినప్పుడు తీసి వాడేసి మళ్ళీ ఎక్కడ పెడతాడు అక్కడ పెట్టేస్తాడు అదే సన్యాసం అది ఇక్కడ వాడేసాడు మళ్ళీ తర్వాత వెతుక్కోవాలంటే దొరకదు అలా కాదు నవద్వార పూర్వంలో కర్మలు ఉంటాయి కాబట్టి నవద్వార పూర్వంలో కర్మల్ని సన్యాసం చేసిస్తాయి తను చెన్మయ సద్రూపంగా ఆనంద స్వరూపుడుగా ఉండిపోతాడు సుఖం ఆస్తే అయితే ఈ పని చేయగలగాలి అంటే అంటే కర్మలని నవద్వారపురంలో సన్యాసించడం అంటే అర్థమేంటో తెలుసిన కర్మలు నవద్వారపురమునకు చెందినవి నా ఆత్మస్వరూపుడనైన నాకు చెందినవి కావు నవద్వారపురానికి చెందిన వాటిని నవద్వారపురంలో పెట్టేశాము అది సన్యాసం సర్వకర్మ సన్యాసం అంటే అది మనకు మానేయమని కాదు అప్పుడు వీడు సుఖంగా ఉండిపోతాడు సుఖంగా ఎక్కడుంటాడు స్వరూపమునందు ఉంటాడు ఆత్మ ఆత్మని టిష్టతి తన స్వరూపంలో ఉంటాడు సుఖశబ్దానికి అర్థం అది ఆనందరూపుడే ఉంటాడు అయితే ఈ పని చెయ్యాలంటే బషి అయి ఉండాలి బషి బషి అనే మాట చాలా ఇంపార్టెంట్ బషి అంటే ఎవరో తెలుసిన ఎవరికైతే ధనము ఎందు ఆసక్తి ఉందో వాడి వశంలో ధనం ఉంటుందా వాడు ధనం వశంలో ఉంటాడా వాడు ధనానికి వశంలో ఉంటాడు ఎవరికైతే ధనమున్నందు ఆసక్తి ఉండదో వాడికి వశంలో ఉంటుంది ధనం ఎప్పుడు కూడా నేను కథ విన్నాను లక్ష్మీదేవి ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఎప్పుడు వీడికి ఇరవై అడుగుల దూరంలో ఉంటుందట ఎప్పుడు ఇరవై అడుగుల దూరంలో నాకు ఈ కథ ఒక చెప్పారు చేతిజీ లక్ష్మీదేవి గురించి చెప్పారంటే అది కరెక్ట్గా వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఆ లక్ష్మీదేవిని ఉపాసన చేసిన కథ లక్ష్మీదేవి లక్ష్మీదేవి సంపద సో ఇరవై అడుగుల దూరంలో ఉంటుంది నువ్వు ఆ లక్ష్మీదేవి కేసు చూస్తూ దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు నాలుగు అడుగులు దగ్గరికి వేస్తే ఆవిడ ఇంకో నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది మరి ఏం చేయాలి ఆ లక్ష్మీదేవి ఇరవై అడుగుల్లో ఉంది కదా ఓ దండం పెట్టమ్మా అని లక్ష్మీదేవి దండం పెట్టేసి నువ్వు వెనక్కి తిరిగి నీ పన్నులు చేసుకో ఆవిడ మీ దగ్గరికి వస్తుంది అని చెప్పారు సేతిజీ చెప్పారు ఈ మాట చాలా కరెక్ట్ సేటుజీ కూడా ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పొద్దున్నే దండం పెట్టేస్తారు దండం పెట్టి మూసేస్తారు గల్లా పెట్టి మూసేసి ఆయన పని ఆయన చేసుకుంటారు సాయంకాలం అయ్యేప్పటికీ ఆ గల్లా పెట్టులోకి ఒక లక్ష కాబట్టి సో పటైజ్ మనము ధనానికి వశంలో ఉన్నాము అంటే ధనమునందు ఆసక్తి కలదు అన్నారు ధనమునందు ఆసక్తి లేదు అంటే ధనం మన వశంలో ఉంది ఇప్పుడు డబ్బు ఉందండి ఖర్చు పెట్టాలంటే అలాగా ఆ డబ్బుని అలా ఐదు రూపాయలు ఇవ్వాలంటే అలా లెక్క పెట్టలే కాబట్టి ఇంకే ఇబ్బంది పడిపోతున్నారు అంటే ఇప్పుడు వాడి ధనం వశంలో ఉన్నట్టు లెక్క ధనం వాడి వశంలో లేదు కాబట్టి రూల్ ఒక జనరల్ రూల్ ఏమిటంటే దేనియందు మనకి ఆసక్తి ఉంటుందో దానికి వశంలో మనము ఉంటాము దేని ఆసక్తి లేదో అది మన వశంలో ఉంటుంది దేహమునందు ఆసక్తి లేకుంటే దేహం మీ వశంలో ఉంటుంది మనస్సు ముందు ఆసక్తి లేకుంటే మనస్సు మీ వశంలో ఉంటుంది ఇంద్రియాలపై ఆసక్తి లేకుంటే ఇంద్రియాలు మీ వశంలో ఉంటాయి ధనముపై భోగాలపై ఆసక్తి లేకుంటే అవి మీ వశంలో ఉంటాయి అటువంటి వశి మాత్రమే ఈ విధమైన వివేకపూర్వకమైన సర్వకర్మ సన్యాసాన్ని చేయగలుగుతాయి ఎందుకంటే ఆసక్తి వివేకానికి శత్రువు ఈ మాట మీకు ఇంతకుముందు చెప్పారు దేని ఎందు ఆసక్తి ఉంటుందో అక్కడ వివేకం భ్రష్టమైపోతుంది చెడిపోతుంది ఆసక్తి లేకుంటే వివేకం క్లీన్ గా ఉంటుంది ఇప్పుడు పుత్రుడు ఉన్నాడు అనుకోండి పుత్రుడు కాలేజీకి వెళ్ళండి చదువుకుంటున్నాడు పుత్రుడి మీద దారము మమకారము ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువగా ఉంటే వాడు సరిగ్గా చదువుకుంటున్నాడా లేదా అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడా డబ్బు వృధా చేస్తున్నాడా అనేది నేను తెలుసుకోలేదు ఊళ్ళో తెలుస్తుంది వీళ్ళు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాను తల్లిదండ్రులు మినహాయించి ఊళ్ళో వాళ్ళందరైతే వీడు చెడిపోతున్నాడు తల్లిదండ్రులకు ఆ మాట తెలియదు ఎందుకు చెప్పినా తెలియదు వాళ్ళు చెప్తే ఏమనుకుంటారంటే వీళ్ళకి వీడికి మన అబ్బాయి అంటే కెట్టదననుకుంటారు ఆసక్తి అలా ఉంది ఏమంటే అదే తల్లిదండ్రులకి ప్రేమ ఉంది ఆసక్తి తక్కువ ఉందనుకోండి వాడి పద్ధతి చూడగానే తెలిసిపోతుంది వీడు మన డబ్బు వీడు దుర్వినియోగం చేస్తున్నాడు సరిగ్గా చేయట్లేదని తెలిసిపోతుంది అంతే ఆసక్తి రహస్యం ఆసక్తి ఎక్కడుంటే అక్కడ అంధుడైపోతుంది మనిషి వివేకాంధుడైపోతుంది వివేకం లేనివాడైపోతాడు ఆసక్తి ఎప్పుడైతే లేదో వివేక సూర్యోదయం అయిపోతుంది వివేక సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి వశీ లోకల్లో ఉండే వస్తువుల మీద భోగాల మీద దేహం మీద భార్యాపుత్రాదులు ఎందు వస్తు వాహనాదులు దేహం మీద మనస్సు మీద ఈ మనస్సు ఇలా ఉల్లాసంగానే ఉండాలి చికాలుగా ఉండ దుఃఖాన్ని పొందకూడదు ఏ మనసు దుఃఖం పొందితే పొందుతుంది తప్పే ఉంది ఉండని వాళ్ళ దుఃఖం ఉంటుంది మనస్సులో కొంత దుఃఖం ఉంటే కూడా మంచిదే మనస్సులో కొంత దుఃఖం ఉంటే నష్టమే అలాగా ఎలాగంటే అనాసక్తంలో పడిపోవాలి అప్పుడు ఆ చక్కగా చిలకలా ఉంటుంది కాబట్టి అటువంటి వశి ఎవరైతే ఉంటాడో వాడే ఈ వివేకాన్ని ఏమిటో వివేకము సర్వకర్మలు నవద్వార పురానికి చెందినవి వాటికి చెందినవి వాటికి అప్పచెప్పడం దేనికి చెందినవి దానికి అప్పచెప్పేయడం చేతులు కులిపేసుకోవడం ఇది సుఖము వశీ గత వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే కొడుకు ఇచ్చింది కొడుకు ఇచ్చేయడం కోడలికిచ్చేది ఏమన్నా ఉంటే కోడలికి ఇచ్చేయడం కూతుళ్ళకి మనవాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయటం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేది అది వాళ్ళకి ఇచ్చేయటం వచ్చి ఆశ్రమంలో కూర్చొని రామాకృష్ణం భగవద్గీత అనేది దీన్నే నవద్వాషీ వశీ వంటి వారు అలాగే ఉంటాడు లేదంటే అవన్నీ కొట్టుకుంటా మీరు కొంచెం గీత చెప్పండి అంటే ఏం చెప్తాను గీత అప్పుడు గీత వర్క్ అవుతాను ఏదో ఉండాలి ఏదో కొంత ఉపకారం ఉంటుంది కాబట్టి ఇది వశీయ ఇయ్యుండ ది పాయింట్ ఈజ్ యూ డోంట్ హోల్డ్ ఆన్ టు ఎనీథింగ్ లెట్ ఏ ఫ్యూ థింగ్స్ బి అరౌండ్ యూ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం యాజ్ నాంగ్ యూ డోంట్ హోల్డ్ ఆన్ టు ఎనిథింగ్ అడిగినా ఎప్పుడు అలా భాష్యకారులు అవతారిక యస్టు పరమార్థదర్శి సహ సర్వేతి ఇంతకు ముందు ఎవరి గురించి చెప్పాము అయుక్తుడు గురించి చెప్పాము అయుక్తుడు అన్నా అయోగ్యుడు అన్నా ఒకటిగా వినపట్టం లేదు మీకు అది ఒకటే పదం అండి అయోగ్యుడు అయోగ్యుడు అజ్ఞాని అంటే ఆ పరమార్థాన్ని తెలుసుకోలేని వాడు వాడు ఎలా ఉంటాడు ఫలే సక్తహ నిబంధ్యతే వాడికి ఆపోజిట్ ఇప్పుడు చెప్తున్నారు ఎస్టు పరమార్థదర్శి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అలా చెప్పుకుంటూ పోతా ఎవడైతే ఈ అయోగ్యుడికి భిన్నంగా ఆ పరమ సత్యాన్ని తెలుసుకుంటాడో ఏమిటా పరమ సత్యము నేను సత్ ఐ స్పేస్ లైక్ అవేర్నెస్ మైండ్ మైండ్ లో థాట్స్ వస్తాయి సత థాట్స్ మీద ఆసక్తి పెట్టిన అదర్ థాట్స్ మీద ద్వేషము రెండు లేవు అన్ని థాట్స్ ఈక్వల్లీ వెల్కమ్ టీ కెన్ గో అవే దేహము దేహం ఆసక్తి లేదు అది ఇంతమంది కాలం ఉంటుంది అది ఉండే స్థితిలో అది దాన్ని చక్కగా పనిలో పెట్టి దాని చేత పని చేయిస్తుంటే బాగుంటుంది డూయింగ్ ఇట్స్ జాబ్ దేహము ఆసక్తి లేదు చుట్టూ పదార్థాల మీద ఆసక్తి లేదు అప్పుడు వాడికి ఆయన నేను చెన్మయ అనే సత్యం స్పష్టంగా తెలుస్తూ అటువంటి వాడు పరమార్థదర్శి ఎవడైతే ఉంటాడో వాడు ఏం చేస్తాడు సుఖం ఆస్ ఉంటాడు ఇవి ఉండడానికి అవ్వడానికి చాలా తేడా ఉంది దికమింగ్ వెర్సెస్ బీయింగ్ జ్ఞాని ఏది అవ్వడు ఉంటాడంతే నేను మండలేశ్వర్ అవ్వాలి మండల ఇది నార్త్ ఇండియన్ ప్రాబ్లం నార్త్ ఇండియాలో సన్యాసులకి మండలేశ్వర్ హోనా మండలేశ్వరం అవునా మండలేశ్వర్ అంటారు సన్యాసులకు బిరుదు ఈ మండలేశ్వరులందరూ కలిసి మహామండలేశ్వరుని ఒకటి ఉంటాడు ముందు వీడు ఉత్తి సన్యాసి ఉండమాములు ఏదో సన్యాసి మండలేశ్వరు అయ్యాడు మండలేశ్వరు బిరుదే వాళ్ళ చుట్టూ తిరిగితే ఆఖాఢాల చుట్టూ తిరిగి వాళ్ళ గుమనాలు పాఠాలు మీరు ఇస్తే వీడు ఏదో మంచిగా పాఠం చెప్తున్నట్టు బాగానే ఉన్నా అని వాళ్ళకు మండలేశ్వరుని అలాంటి మండలేశ్వరులు వంద ఉంటారు వీడు వీడికి ఏంటి గొప్ప వంద మంది ఉన్నారు మహామండలేశ్వర్ అవ్వాలి ఈ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ సన్యాసుల్లో కూడా ఉంటాయి బృహస్థుల్లో అయితే చెప్పడం ఎక్కర్లేదు ఏదో ఆఫీసరు సీనియర్ ఆఫీసర్ అవ్వాలి జనరల్ మేనేజర్ అవ్వాలి మరొకటి అవ్వాలి ఈ అయిన వాళ్ళ జూడంగా ఎలా ఉన్నారో వాళ్ళు వీడు అయ్యే ఉద్ధరిస్తాడు ఇప్పుడు అయిన దాంట్లో ఆ సంతోషం ఉండదు అయిపోవాలి అదనంతటా ఐదు అయితే పర్వాలేదు ఇది ఓరాటం ఇంకోటి ఇంటికి ఇంటికి వస్తే బ్రహ్మచారికి బ్రహ్మచారికి భర్త అవ్వాలని హడాని భర్తకి తండ్రి అవ్వాలని హడాని తండ్రికి ప్రౌడ్ ఫాదర్ అవ్వాలని హడాది ఏమిటో హడా ప్రౌడ్ ఫాదర్ అంటే ఎలా ఉంటాడు మా అబ్బాయి సెయింట్ యామ్స్లో చదువుతున్నాడు అంటే ప్రౌడ్ ఫాదర్ ఏమిటి సెయింట్ యామ్స్లో ఏమిటి చదువుతున్నాడు కేజీ వన్ ఇవి ప్రౌడ్ ఫాదరు ఏమిటి ప్రౌడ్ ఎవరిస్తుంది ఏజీ వన్లో చదివినా ఏం చదివినా వీడు ఇంటర్మీడియట్లోకి వచ్చేప్పటికి వీడి వీడి అప్పుడు దట్ థింగ్ విల్ కమ్ డౌన్ సెటిల్ అట్ దట్ పాయింట్ ఎక్కడ చదివినా ఒకటే అల్టిమేట్గా ఇట్ మేక్స్ నోడ్ ఫోన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ ఆల్ వన్ అండ్ డిసిజన్ ఎక్కడ చదివినా ఒకటే నేను న్యూ జెర్సీలో ఎవరో ఇంజనీరింగ్ విద్యార్థి అనుకుంటాడు ఏమో ఎక్కడ చదివా ఇంజనీరింగ్ అంటే ఐఐటీ బాంబేలో ఓకే వండర్ఫుల్ ఇంకో విద్యార్థులే ఉంటాడు ఎప్పుడు ఎక్కడికే ఉన్నా ఓడల రేవులో ఓడల ఓడల రేవు ఎక్కడుద్దది ఊరు ఎక్కడితో తెలియదు ఓడల రేవులో ఒక ఇంజనీరింగ్ కానీ జీలో తెలియదు అని చెప్పాడు డీజెప్సీలో తెలియడు కాబట్టి భాగ్యం ఉండాలి కానీ అవలాకలు దగ్గర ఉద్ది ఓడల రేవు వాడేవు వేరు ఓడల రేవలు అవలాక ఊరుంది ఆ ఊర్లో ఒక పది పదిహేను బ్రాహ్మణ గడపలు ఓ రెండు పాలేళ్ళు కలిపి ఓ పదివేల మంది జనాభా అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ ఒకరి తోటలో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో వీడు బీటెక్ చదివారు ఆ ఇంజనీరింగ్ ఈ రేటు ఇలా ఉండే వ్యక్తితో అది ఒక్కటే వాళ్ళకు వరేమీ లేదు దాని పీదే ఇలా కాగితాల బీతాలు గీతలు గీసి ఆ అలాంటివి పోంజనీరింగ్ డిగ్రీని ఇచ్చుకుంటున్నారు దాంట్లో చదివాడు వాడికి భాగ్యం బాగుంది ఐఐటీ లేకపోతేనేమిటి భాగ్యం ఉండాలి కానీ మా పిల్లాడు ఎంసెట్ పాస్ అవ్వాలి ఆశీర్వదించమన్నారు నాకు నేను అలా ఆశీర్వదించను మీ పిల్లాడు భాగ్యవంతుడు కావాలని ఆశీర్దిస్తారు దీంతో భాగ్యం ఉండాలి కానీ ఇవన్నీ ఏమిటండి కాబట్టి సో ఫాదర్ కావాలి ప్రౌడ్ ఫాదర్ అయ్యాడు దెన్ వాట్ దెన్ ఇంకోటి ఇదంతా అయ్యి ఆఖరికి ఎక్కడికి వెళ్తాడో తెలుసున్నాడు Grandparent పేరెంట్ అవ్వాలన్న దగ్గర వెళ్తాయి అది నేను గ్రాండ్ పేరెంట్ అవ్వాలనే ఆకాంక్ష ఆసక్తి ఉంది చూసారా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ విషస్త మ్యాన్ కనెవర్ హ్యా వీడికి ఏమిటండి సంబంధం ఇది జీవితం చూసి వీడు ఏం నేర్చుకున్నాడు జీవితం నుంచి ఏమీ నేర్చుకోలేదని అర్థం వేస్ట్ అయిపోయింది ఆ లైఫ్ మరి ఎలా ఉండాలి కోరిక నేను భగవద్గీత చదువుకోవాలి పాటికి అరవై ఏళ్ళు వచ్చేసి అని ఉండాలి కానీ గ్రాండ్ పేరెంట్ని అవడానికి కలసే గ్రాండ్ పేరెంట్ ఎందుకు అవడా వీడు పోని ఆశ్రమంలోకి వచ్చి భగవద్గీత చదువుతున్నాను అనుకోండి గ్రాండ్ పేరెంట్ అవడా ఎందుకు అవ్వడానికి కాబట్టి ఈ అవడం మానేసి స్టాప్ ఆల్ వికమింగ్ జస్ట్ బీ బీయింగ్ ఇది పెద్ద శాస్త్రం బికమింగ్ ఇస్ సంసార నిజంగా బియింగ్ ఇస్ మోక్ష మోక్షం అంటే ఏమీ అవక్కర్లేదు ఎందుకో తెలుస్తున్నా అండి మీరు అన్ని ఇప్పటికే అయి ఉన్నారు ఆత్మావా ఇదం సర్వం ఆ పూర్ణ ఆత్మను తెలుసుకోలేక దేహము మనస్సు ఆత్మని భ్రమపడి నేను జీవునని పుట్టానని గిత్తుతానని ఇలాంటి భ్రమపడితో మీరు ఇది అవ్వాలి అది అవ్వాలి ఒక వైదికుడు ఉంటాడు ఇది లౌకికుల గురించి చెప్పాం వైదికుడు ఉంటాడు వాడేమిటి నేను స్వర్గ నివాసిని కావాలి స్వర్గలోకాన్ని చేరుకోవాలి అని వైదికుడు స్వర్గలోకాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి దర్శ పూర్ణమాసం చేయాలి దానికోసం కష్టపడుతూ ఉంటాడు దర్శ పూర్ణమాసం చేయడం అంటే కష్టం ఐదుగురు రుత్విక్కులు కావాలి ఈ రుత్విక్కులు లేరు ఎక్కడ ఓ రుత్మిక్ ఒక ఆయన వందరిలో ఉన్నాడు ఇంకో రుత్విక్ ఎక్కడో కృష్ణా డిస్టిక్లో ఇంకో మోళ్ళు ఉన్నాడు ఇంకోరు చూ కేరళలో ఉన్న ముద్ర అయిన ఒక ఆయన ఉన్నాడు వీళ్ళందరినీ ఒకటే పోగేసి వీడు దర్శకుండా మాసం చేస్తే శ్రద్ధ ఆ ప్రయత్నంలో ఆయన ఉంటాడు అందరూ కూడా ఎక్కడికో వెళ్ళాలని ఏదో చేయాలని ఏదో అవ్వాలని తాపత్రయమే కానీ నేను ఏమిటి నేను ఏమి అవ్వాలి కాదు నేను ఏమిటి మై క్యాహూ వాటా మై అది తెలుసుకునే ప్రయత్నం చేస్తే వాడికి అర్థమైపోతుంది నేను పూర్ణ ఆత్మను అని చెప్పేది వీడు ఏం చేస్తాడు ఈ అవ్వాలి అనేటువంటి వ్యామోహాన్ని పక్కన పెట్టేస్తాడు నవద్వారే పురే సర్వకర్మాన్ని సన్యస్య సుఖం ఆస్ నేను ఏమీ అవ్వక్కర్లేదు అంటే పని ఏమీ అవ్వక్కర్లేదంటే భిక్ష చేయాలా పోని అదైనా అవ్వాలా భిక్ష కూడా నేను చేయను మరి ఎవరు చేస్తారా భిక్ష దేహం చేస్తుంది ఓకే దేహం భిక్ష చేస్తుంది కరెక్ట్ ఎందుకంటే దేహమే భిక్ష చేస్తుందండి బాడీ ఈజ్ ద ఫుడ్ బాడీ అండ్ ఇట్ నీడ్స్ ఫుడ్ సో దేహం భిక్ష ఆత్మ భిక్ష చేయదు దేహమే భిక్ష చేస్తుంది ఓకే పోనీ దేహం భిక్ష చేస్తుంది భిక్ష సంపాదించిది ఎవరు దేహం సంపాదించుతున్నా ఎవరు ఎలా సంపాదిస్తారు ఆత్మ సంపాదించదు ఆత్మ సంపాదించదు మనస్సు సంపాదిస్తుంది మనస్సు సూక్ష్మమయ్యేది మనస్సేమో వీళ్ళ నెత్తినో వాళ్ళ నెత్తినో కిరీటం ఒకటి పెట్టి ఆ భిక్ష పోతుకు వస్తుంది ఏదో ప్లాన్ వస్తుంది దానికి ఏదో ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేసి వీళ్ళని ఆశీర్వదనం చేసి వాళ్ళ రక్షణ చేసో భిక్ష పోతుకొస్తుంది మనస్సు భిక్ష పుట్టుకొస్తుంది దేహం భిక్ష చేస్తుంది నేను సాక్షి రూపంగా సుఖం ఆస్తే భిక్ష అనేది ప్రారంభాధికంగా ఉంది అది ఆత్మస్వరూపానికి సంబంధం ప్రారంభం దేహానికి మనస్సుకి సంబంధించి కాబట్టి భిక్ష దగ్గర కూడా వీడికి కర్తృత్వం ఉండదు భోత్రత్వం ఉండదు ఇంకేముందండి సుఖం ఆస్తి వీడి పరమార్థదర్శి భాష్యత సర్వాణి కర్మాణి సర్వకర్మాణి అన్ని కర్మలు ఈ అన్ని కర్మలు అంటే ఏమిటన్నారు అంటే మహాత్మా గాంధీ చెప్పారంటే ఎనిమిది తొమ్మిది శ్లోకాలు చూసుకోమన్నారు ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నం దిక్షన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్మిషన్ నిమిషన్నపి అని పదమూడు కర్మలు చెప్పారు ఆ పదమూడు కర్మలు ఒక సూచనగా చెప్పారు ఒక లిస్ట్ చెప్పి అది ఎగ్జాస్టింగ్ లిస్ట్ కాదు ఇట్ ఈస్ ఇట్ కెన్ బి ఎక్స్పాండెడ్ ఫర్దర్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాస్టింగ్ అయిపోలేదు అక్కడికి ఇంకా రిలేటెడ్ ఉంటే పెట్టుకోండి ఆ ఆ కర్మ అంటే అన్ని కర్మలు అని అర్థం వాటినన్నిటినీ మీరు సన్యసించాలి ఎలా సన్యసించాలి సన్యా మానేసి పనులన్నీ మానేసి మనసా సుఖం ఆస్తే అని వ్యాఖ్యానం చేయకూడదు మనసా సన్యస్య సుఖం ఆస్తి మనస్సుతో సన్యసించాలి మనస్సుతో సన్యసించడం అనేటువంటి అంటే అర్థం ఏ మనస అంటే ఆయన చెప్పబోతున్నారు సో అందాము మనసా సన్యస్య పరిత్యజ్య మనస్సుతోటి పరిచయం విడిచిపెట్టాలి సర్వకర్మలు అంటే శంకరులు ఇంకో రకంగా అర్థం చెప్తున్నారు సర్వానే దాన్ని అనేక రకాలుగా చెప్పచ్చు నిత్యం నైమిత్తికం కామ్యం సర్వకర్మాణి అది డెఫినేషన్ నిత్యకర్మలు అంటే డ్యూటీలు నైమిత్తిక కర్మలు అంటే అకేషనల్ డ్యూటీస్ డైలీ డ్యూటీస్ అకేషనల్ డ్యూటీస్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్లి వాళ్ళు ఉన్నారనుకోండి డైలీ డ్యూటీ ఒకటి ఉంటుంది అకేషనల్ డ్యూటీ ఏమిటి ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి డైలీ ఫైనాన్స్ లు చూసుకుంటారు ఈ లోపల పేడే వస్తుంది పేడే వస్తే అకేషనల్ డ్యూటీ కొనుక్కుంటారు ఆ పేడే సంబంధించిన పేడే అయిపోయిన వెంటనే మరణాడు ఇంకా అది అకేషన్ ఉండదు నిత్య డ్యూటీ ఉంటుంది అలాగే వైదిక కర్మల్లో కూడా సంధ్యానందనం నిత్య కర్మ శ్రాద్ధము గ్రహ గ్రహం వచ్చినప్పుడు స్నానం చేయటము అమావాస్య నాడు దండం పెట్టడం తర్పణం చేయటము ఇవేమో నైమిత్తిక కర్మలు ఆ నిమిత్తాలు బట్టి వస్తాయి ఆ కర్మలు తర్వాత కామ్య కర్మలు కామ్య కర్మలు కోరిక ఉంటే కర్మ వస్తుంది లేకపోతే కర్మ ఉండటం సో ఇప్పుడు పుత్రకామేస్తుంది అనుకోండి పుత్రుడి మీద కామలు ఉంటే కర్మ లేదా లేదు ప్రతిషిద్ధ కర్మలు చెయ్యకూడని పను అంటే అసత్యం పలుకుట మొదలైపోతుంది ఇవి సర్వకర్మ అన్నీ కవర్ అవుతాయి వీటిని త్యాగం చేయాలి త్యాగం చేయాలి మన సా మన వివేక బుద్ధి వివేక బుద్ధితో త్యాగం చేయాలి పని మానేయమని కాదు పనిని త్యాగం చేయమన్నారు పని మానేయమని లేదు ఇప్పుడు పది రూపాయల కాగితం ఉంది పది రూపాయల కాగితాన్ని చింతా అవతరపారాయణం లేదు పది రూపాయల కాగితాన్ని బేదవాడి చేతిలో పెట్టమన్నారు అది త్యాగం అంటే చింత అవతల బారేదని చెప్పట్లేదు ధనం చింత అవతల పారేయమని కాదు అలాగే కర్మలు మానేసి కూర్చోమని కాదు కర్మలని వివేక బుద్ధితో తో చేయాలి అంటే ఏమిటి కర్మలన్నీ ఉంటాయి కానీ నేను కర్తను కాను మరి కర్త ఎవరండి నవద్వారపురం అది కర్త మళ్ళీ ప్లస్లో వివరంగా చెప్తాను ఓం పూర్ణ నమడం ఓన్మస్ పూర్ణమాదా పూర్ణముషాంతి శాంతి